ఇది ఇట్స్ నాట్ క్లియర్ ఒకటి చెత్తన ఐశ్వల్యం రెండవది సత్ప్రవర్తన సత్ప్రవర్తన కాండక్ట్ స్వామీజీ సత్ప్రవర్తన ఎందుకు సత్ప్రవర్తన లేకపోతే చెత్తన ఐశ్వల్యం రాదు ఒక తీడున పని చేశాడనుకోండి ఈరోజు వ్యక్తి ఆయన ప్రశాంతంగా ఉంటాడా మనమే అడుగుతుంటాం ఏం అట్లా ఉండవని ఏదో చేసిస్తుంటా ఏం లేదంటుంటాడు మనకు కనపడుతుండది సీన్ ముఖంలో కాదు రాత్రి పడుకుంటాడు చూడు దొర్లుతూనే ఉంటాడు నిద్రపోడు ఆ నిద్రను భంగం చేసింది ఎవరు ఏం చేస్తే అట్ల ఇది చెయ్యకూడన ఏం చేశావు అందువల్ల యాన్యనవ్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇత రాణి సుచరా యాని కర్మాణి అనవధ్యాన్ని నిందమైనటువంటి కర్మలు ఏదో ఏ కర్మలు చేస్తే నిద్రపడదో ఆ కర్మ చేయకూడదు ఏ కర్మలైతే చేయకూడదు అటువంటి చేయకూడదు ఏవైతే చేయాలో అవి చేయాలి అర్థమవుతుంది ఇవంతా కూడా సత్ప్రవర్తనలో బోధించడం జరిగింది కారణం ఏంటి మన ప్రవర్తనకి దైనందిన జీవితానికి మన మనసుకి సంబంధం ఉంది మనం చేసే ప్రతి కర్మ ఏదైతే ఉందో ఈ కర్మ చేయడం అనే దాని వెనక మన మనసు ఉంది కర్మ చేసిన తర్వాత దీని ప్రభావం మనసు మీద పడుతూ ఉంది కాబట్టి కర్మ మనం చేసేటువంటి కర్మ దానికి సంబంధించిన ఆలోచనలు ముందు కదులుతున్నాయి సక్రమైనటువంటి ఆలోచనలు గనక లేకుండా గనక కర్మ చేసేసినట్లయితే తద్వారా విపరీతమైనటువంటి పరిణామాలు వస్తాయి ఆ విపరీతమైనటువంటి పరిణామాలు ఎవరి మీదకో పోవు మన మీదకే వస్తాయి ఎందుకంటే మనకు సంబంధించిన కర్మలు మనం చేసినటువంటి కర్మలు మన మనసులో నుంచి జరిగినటువంటి ఆలోచనలు అవే మనల్ని బుద్ధి వక్రింప చేస్తాయి నిద్ర లేకుండా చేస్తాయి చెయ్యకూడని ఆలోచనలు చేసి సుఖపడలేము ఈ ప్రపంచంలో నా ఆలోచనలు నాకు బాగానే ఉంటాయి ఎందుకని నీ కాకి నా ఆలోచన నా బిడ్డలు కాకి పిల్ల కాకి ముద్దు పెట్టుకో ముద్దు అర్థమవుతుంది కానీ నా సంకల్పాలు నన్ను సుఖపెట్టలేవు ఫస్ట్ ఇది నేర్చుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మన సంకల్పాలను మనం సుఖపెట్టేటట్లయితే శాస్త్రం దగ్గరకు రావాల్సిన అవసరం లేదు శాస్త్రం గురు ఆర్ నాట్ డిఫరెంట్ అర్థమవుతుంది మన సంకల్పాలకు తెరలు వేయాలి ఇక్కడ ఇదంతా కూడా సత్ప్రవర్తనలో జరగాలి కనుక చిత్త నైశ్వల్యం సత్ప్రవర్తన గుడ్ కాడాక్ట్ ఈ రెండు జరిగినప్పుడే మనసులో మంచి భావాలు కదులుతూ ఉంటాయి మంజులమైన భావాలకు అదులుతూ ఉంటాయి ఒక పూల తోట ఏ విధంగా అయితే ఉంటుందో అందమైనటువంటి సుమాలతో నిండినటువంటి ఒక అందమైనటువంటి తోట పూల తోట ఎంత మనకు ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుందో దివ్యమైనటువంటి భావాలతో నిండినటువంటి మనసు కూడాను అంత అందంగా కనపడుతూ ఉంటుంది ఇటువంటి భావాలు ప్రేరేపిస్తూ ఉంటే చేసేటువంటి కర్మలు కూడా సద్భావ ప్రేరితమైనటువంటి కర్మలు సత్కర్మలుగా ఉంటాయి సత్కర్మలు ఎప్పుడైతే జరిగాయో సత్ఫలితాలు ఉంటాయి ఈ సత్ఫలితాలు మళ్లీ మనసును ప్రశాంతపరుస్తూ ఉంటాయి ఇంటర్డిపెండెంట్ అర్థం అవుతుంది ఇప్పుడు ఇవి వాటి మీద అవి వీటి మీద కనుక ఈ రెండింటి చూసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది వెరీ ఇంపార్టెంట్ రెండు సమంగా పోవాలా మీకు అర్థమవుతుందా ఇప్పుడు రెండు సమంగా పోవాలి ఒక రెండు ఎద్దులు కట్టామంటే రెండు కలిసిపోవాలి ఒకటి ఇటు పోయి కనుక ఒకటి ఇటు పోయిందంటే పైన ఎట్లా ఉంటుంది కాబట్టి మన ప్రవర్తనకి మన మనసుకు గనక భిన్నమైందంటే మాత్రం సుఖపడలేము ఏదైనా చిన్నప్పుడు మాస్టర్స్ ఇది కూడా మనకి నేర్పించారు మనకు అర్థం కాల ఎవడైనా తప్పు చేస్తే అసలు ఇదన్నా జ్ఞాపకం ఉంటుందో లేదో ఇప్పుడు ఈ యువతకి అసలు తెలీదులేవన్నీ మీకు తెలిసి పిల్లలు తప్పులు చేస్తే ఒక లేటుగా వస్తాడు ఎందుకు రాను లేటు వచ్చావు క్లాస్కి అని అంటే సార్ నేను వస్తానాను సార్ వాడు మా ఇంటి దగ్గర పోయిపోతాం రా అని తీసుకుపోయినట్టు సార్ వీడి వల్ల లేట్ అయినాను ఇద్దరు రండి ఏం చేసేవాడు మాస్టర్లు వీడి చెవులు వాడు పట్టుకుంటాడు వాడు చెవులు వీడు పట్టుకుంటాడు పనిష్మెంట్ వెరీ వంటర్ఫుల్ పనిష్మెంట్ అది వెరీ బ్యూటిఫుల్ అది కూడా ఎట్లా తెలుసే రివర్స్ జ్ఞాపకొచ్చింది ఇప్పుడు వెంకటయ్య పట్టుకున్నట్టున్నాడు ఏజ్ను బట్టి ఎలా రెడ్డి బయట పట్టుకారు వాడు అట్లాగే పట్టుకుంటాడు ఆ తర్వాత ఏంటి సౌండ్ ఆ షూటింగ్ ఇదంతా సౌండ్ అండ్ యాక్షన్ సౌండ్ ఉండేది అప్పుడు నాకు ఉంది ఆ సౌండ్ ఇద్దరికి చెప్పాల నీ వల్ల నేను చెడ్డాను నా వల్ల నువ్వు చెడ్డావు నీ వల్ల నేను చెడ్డాను నా వల్ల నువ్వు చెడ్డాప్పుడేమో నీ వల్ల నేను చెడ్డాను లేచేటప్పుడు నా వల్ల నువ్వు చెడ్డావు నీ వల్ల నేను చెడ్డా చెడిపోయాను నా వల్ల నువ్వు చెడిపోయావు నీ వల్ల నేను చెడిపోయాను నా వల్ల పది సార్లు ఈ తమాషా ఏంటంటే వాడు కూర్చున్నప్పుడు వీడు లేస్తాడు ఈడు కూర్చున్నప్పుడు వాడు ఈ పది హండ్రెడ్ అవుతాయి అది తమాషా వేస్తాను అంటాడు అది రెక్కలేదు అంటాడు నేను లేచాను కదా సార్ లేవలేదు కదా ఇంకా అప్పటి నుంచి వీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇది నేను కరెక్ట్గా లేచేవాడి వాడు లేచేవాడు కదా అసలు ఇవన్నీ చేస్తేనే జ్ఞానం కాబట్టి చిన్నప్పుడు ఆ విధంగా కాబట్టి మన మనసు ఒకవైపు యాక్షన్ ఇంకొక వైపు ఉండడానికి ఈ రెండు చిత్త నైశ్చల్యం ప్లీజ్ సత్ప్రవర్తన సత్ప్రవర్తన ఈ రెండు మీకు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి మూడవ అనువాకం ఏంటది సంహితపాసన సరేనా కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత సంహితలు స్టార్ట్ అయినాయి ఉపాసన ఇది ఇది ఉపాసన కాబట్టి మూడవ అనువాకం దేనికోసము అంటే ఇది కేవలం ఉపాసన కనుక కేవలం చిత్త ఐశ్వర్యం కోసము పగార్థం చేసుకోండి దీనివల్ల మనకు అంతఃకరణ శుద్ధి వస్తుంది ఏంటి ఉపాసన ధ్యానం మీరు ఇక్కడ చేసింది ధ్యానం పంచస్వధి కరణేషిలోకమధి జ్యోతిషం అది విద్య చెప్పండి పది మందిలో ఈజీగా చెప్ప లోకం అది జ్యోతిషం అది ప్ర విద్య అది ప్రజ అది ప్రజ అధ్యాత్మం కాబట్టి మొట్టమొదటిది అధిలోకం లోకాలకు సంబంధించింది అది జ్యోతిషం వెలుగులకు సంబంధించి జ్యోతిష్యులకు సంబంధించింది అది విద్య విద్యలకు సంబంధించింది తర్వాత అది ప్రజ సంతానానికి సంబంధించింది అధ్యాత్మం దేహానికి సంబంధించింది పంచస్వధికరణేషు కాబట్టి ఈ అధికరణలు ఐదు ఈ ఐదిట్లో కాబట్టి అధిలోకానికి సంబంధించినటువంటి ఉపాసన అతి జ్యోతిషానికి సంబంధించిన ఉపాసన అది విద్యకు సంబంధించిన ఉపాసన అది ప్రజకు సంబంధించిన ఉపాసన అది ప్రజం అధ్యాత్మం ఈ ఐదు ఉపాసన కాబట్టి వీటిని ఈ ఉపాసించాలి అనుకోండి ఇవి ఉపాసించాలి అని అంటే వేదరూపంగా వీటిని మనం ఉపాసిస్తూ ఉన్నాం కనుక వాటికి అక్షరాలు अवसर गनक अक्षर अक्षर युक्त उपासहति अदे संहिता संधि गनक संहितापासन अंत संधि दाखिल पूर्व रूप उत्तर रूपम संधि संधान इकड़कोच्चे मन अकमति लोक पृथ्वी पूर्व रूप रूप आकाश संधि वायुसंधा अक उपास मक शिषण गुण स्वरूनी आ अक्षरा वाटा फलका मनसाइन इतम अद्धि मध्य संधाको मन ఉపాసన చేస్తాం కాబట్టి ఈ ఉపాసనల యొక్క ఫలం కూడా చెప్పాడు కాబట్టి ఈ ఉపాసనలు చేసాం ఏం వస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఉపాసనల వల్ల గనక మనం కోరిందే గనక వచ్చేసేటట్లయితే బ్రహ్మవల్లికి అవకాశం లేదు పాయింట్ ఈ ఉపాసనల వల్ల ఏమొస్తుంది ఎప్పుడైతే నువ్వు పంచస్వధీకరణేషు ఇవి చేసావు లోకాలకు సంబంధించి జ్యోతిషులకు సంబంధించి విద్యులకు సంబంధించి సంతానానికి సంబంధించి దేహానికి సంబంధించినటువంటి ఉపాసనలు సంహితపాసన ఎప్పుడైతే జరిగిందో దీనివల్ల ఏం జరుగుతూ ఉన్నాయి సంహిత ఉపాసనాన్ని కర్మాణి ఇవి చేయడం వల్ల పశుగణాభివృద్ది చెందుతోంది సంతానం వృద్ధి చెందుతోంది కాబట్టి సంతానం అభివృద్ధి చెందుతూ ఉంది పశుగణాభివృద్ది మేధస్సు పెరుగుతూ ఉంది మేధాశక్తి పెరుగుతుంది అన్నపానాదులన్నీ కూడా ఇక్కడ మనకు సక్రమంగా సమకూరుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం జీవించేటప్పుడు కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ అవసరాలు కూడా ఈ ఉపాసనా ఫలంగా మనకు లభ్యమవుతూ ఉన్నాయి తర్వాత స్వర్గ ఒక ప్రాప్తి ఫైవ్ కాబట్టి ఈ పంచస్వతీకరణేషు ఇప్పుడు ఇవన్నీ క్లియర్ గా ఊరికే అనుకోవడం కాదు ఇవి స్వరం వచ్చేస్తుంది ఇవి రావాలి మనసులోకి లేకపోతే అది ఒక పేరట్లైగ్ రీపిటీషన్ అయిపోతుంది అట్లా ఇప్పుడు వేద పాఠశాల అంతా ఉండేది అర్థమైందే వేదం పఠిస్తూ ఉండడమే శుభ్రంగా అదేంటంటే ఏం తెలీదు కాబట్టి ఇవి మనసులకు నిలవాలి ఇది జ్ఞానం మనసులో నిలవాలి కనుక ఈ మూడవ అనువాకం ఏదైతే ఉందో ప్లీజ్ తృతీయ అనువాక దీంట్లో మనం పంచస్వతికరణేషు ఇవి చేసుకుంటూ వచ్చాం నెక్స్ట్ దీని యొక్క ఫలితం కూడా పొందాం కాబట్టి ఫలితం దృష్టఫలంగానే అదృష్ట ఫలంగానే ఏం కనపడుతుంది మనకు దృష్టఫలమేమో ఈ ప్రపంచంలో మనకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా చక్కగా తీరుతూ ఉన్నాయి పశుగణాభివృద్ది అన్నపానాలు కూడా వాటికి కావాల్సినటువంటి అవసరాలు ఆహారం ఇదంతా కూడా సమృద్దిగా జరుగుతుంది సంతానం కూడా నాకు పిల్లలు లేరు అనేటువంటి బాధ లేకుండా సంతానం కూడా అభివృద్ది చెందుతూ ఉంది ఓ నాకు ఏదైనా అర్థం కావడం లేదు అనుకోకుండా చక్కటి మేధస్సు కూడా ఉంది ఎందుకంటే అన్ని ఉన్నా గనక బుద్ధి గనక లేకపోతే అన్ని ఉండేవి లేనట్లే అది ఒకటి ఉంటే అన్ని ఉన్నట్టే అది స్పష్టత క్లారిటీ అన్నది మనం కాబట్టి అవి లేవనుకోండి కొందరికి ఒకటే మధ్య మరపు ఉంటుంది అనుకో అడుకో అడుకో బాధ ఉంటుంది ఏదో మనం సేపు శ్రీరాముని శ్రీరాముని దయచేత శ్రీరాముని శ్రీరాముని దయచేత ఒక దశలో ఉంటాడు శ్రీరాముడు దయలేదు మన మీద ఎందుకని తర్వాత వాక్యం ఏది అందువల్ల మేధస్సు కావాలి ఈ మేధస్సుకు సంబంధించి కూడాను మన మేధస్సు అభివృద్ధి చెందడానికి మేధాశక్తి అభివృద్ధి చెంది ఇదంతా దృష్టఫలం ఇక్కడ కనపడుతుంది ప్రపంచంలో అదృష్ట ఫలం ఏంటో తెలుసా స్వర్గప్రాప్తి కాబట్టి ఈ సంయుతోపాసన వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత చతుర్థ అనువాకం దగ్గరికి వచ్చాం ఇక్కడేం జరిగింది చతుర్థ అనువాకం గురు శిష్యులు కాబట్టి జ్ఞానం కలిగినటువంటి గురు నా దగ్గరికి శిక్షణ యోగ్యులైనటువంటి శిష్యులు శిష్యులు వచ్చి నా హృదయంలో ఉండేటువంటి జ్ఞానాన్ని వీళ్ళు ఎప్పుడు తీసుకుపోతారా నేనొక వెలిగే దీపంలా ఉన్నాను ఇటువంటి దీపాలు కొన్ని తయారైతే మరికొన్ని దీపాలు వెలిగేటువంటి అవకాశం ఉంటాయి అని గురువు ఎదురు చూస్తూ ఉంటే రెండు ఎగ్జాంపుల్స్ మొదటి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి ఎట్లా వచ్చి కలుస్తారు ఒకటి వెరీ గుడ్ పిల్లానిలో ఉన్నాడు కరెక్ట్ చెప్తా ఉన్నాడే క్షణాలు నిమిషాల్లోకి నిమిషాలు గంటల్లోకి గంటలు రోజుల్లోకి రోజులు వారాల్లోకి వారాలు పక్షాల్లోకి పక్షాలు మాసాల్లోకి కలిసి మాసాలు ఎట్లాగైతే సంవత్సరాల్లో గలిసిపోతూ ఉన్నాయో అట్లా నదులన్నీ కూడా ఏ విధంగా అయితే వెళ్లి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయో విలీనం అయిపోతూ ఉన్నాయో ఆ విధంగా గురువు దగ్గర చేరి గురువు యొక్క జ్ఞానాన్ని పొంది గురువుతో కలిసి కృతకృత్యులైపోవడం ఎందుకని ఇక్కడి నుంచి మనకు ఓంకారోపాసన ఇవన్నీ కూడా వస్తున్నాయి గనక చతుర్ధను వాకంలో అది చూచాము నెక్స్ట్ పంచమోన్ వాక ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యాకృత్యుపాసన ఏంట వ్యాకృతులు భోర్భువ స్వహ భోహో భువహ స్వహ ఇది సరేనా ఎందుకని నాలుగవది మహాచమస్య ప్రవేదయతే కాబట్టి ఆ మహాచమస్య మహాచమస్య మహాచమస్సుడు అనేటువంటి ఋషి కనిపెట్టింది కనుక మహహ నాలుగవది అది బ్రహ్మస్వరూపం కాబట్టి భూహు భువహ సువ మహహ ఆ మహహ అనేటువంటిది బ్రహ్మస్వరూపం కనుక అది ఆ మహహ అనేటువంటిది చతుర్థ వ్యాకృతి ఏదైతే ఉందో అది అంగి మిగతా మూడు అంగములు కాబట్టి ఈ భూ భువ శుభహ మహహ ఈ నాలుగు ఇది వ్యాకృతి ఉపాసన ఇంతకుముందు మనం చూసినటువంటి ఉపాసన సంహితోపాసన ఎందుకంటే సంధికి సంబంధించింది కనుక సంధానం సంధి ఇవి ఉన్నాయి కాదు సంబంధించింది కనుక సంహితపాసన కాబట్టి సమ్మితోపాసన యొక్క ఫలాన్ని కూడా మనం చూచాము ఇది వ్యాహృత్యుపాసన వ్యాహృతులు భూహో భువహ సువహ వ్యాహృతులు మహహ దీన్ని ఎందుకు మహా అనాల్సి వచ్చిందంటే మహా చమస్య అనేటువంటి రషి ఆయన చెప్పాడు గనక ఇది మహా క్లియర్ ఈ నాలుగు మళ్ళీ చతుర్విధ మళ్ళీ ఒక్కొక్కటి నాలుగు రకాలుగా ఉంటుంది ఒక్కొక్క మళ్ళీ నాలుగు వాటి యొక్క ఫలితాలు ఇదంతా కూడా వ్యాహృతి ఉపాసన ప్లీజ్ ఇది పంచమోనవాకహ ఈ వ్యాహృతి ఉపాసన వల్ల మనకు ఏం ఫలం కలుగుతుంది ప్లీజ్ ఈ భూర్భువాసోహ మహ వీటిని తీసుకొని ఆ ఒక్కొక్కటి మళ్ళీ నాలుగు విధాలుగా విభజింపబడడం వాటిని మనం ఉపాసనం చేయడం ధ్యానం చేయడం వాటి వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి సర్వమానవ నియంత్రణ అందువల్ల గాయత్రి కూడాను భోర్భువసువ తత్సవితిర్వరేణ్యం వర్గో దేవ ధియో యోన ప్రచోదయాత్ రోజుకి వెయ్యి సార్లు గాయత్రి మంత్రం చేసేటువంటి వాళ్ళు జపం చేసేవాళ్ళు కూడా ఉండరు నాకు తెలిసి ఉన్నారు కానీ విచిత్రం ఏంటంటే అందరు చెప్పుకునేవాళ్ళు వాక్శుద్ధి వాక్శుద్ధి అని అతను ఏది అంటే జరిగిపోయేది అతను ఏం చెబితే అంతే ఎంతటి వాడన్నా ఆ వ్యక్తి దగ్గరకు పోయాడు తల ఉంచుతాడు ఇదంతా వ్యాకృతపాసన యొక్క ఫలం అందరూ అనుకునేవాళ్ళు అది వాక్శుద్ధి అని ఆయన పోతూ పోతూ చివరిలో చెప్పాడు వాక్శుద్ధి కాదు చింతకాయ కాదు నేను గాయత్రి మంత్రాన్ని రోజుకు వెయ్యిసార్లు చేశాను చెప్పకూడదు వెయ్యి సార్లు గాయత్రి మంత్రం కాబట్టి దాని ఫలం సర్వమానవ నియంత్రణ తన దగ్గర ఎవరు తలెత్తలేరు వెనక్కి పోయనొచ్చు తలలు అక్కడ బయట తన దగ్గర ఎత్తలేదు కారణం ఏంటి తెలుసా ఆ ఉపాసన ఫలం దాని యొక్క బలం అది కాబట్టి వ్యాకృత్యుపాసన భోహో భువహ సువహ మహాహ వీటి మీద మళ్ళీ ఇంటూ ఫోర్ వీటి మీద మనం చేసేటువంటి ఉపాసనలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా వాటి వల్ల సర్వ మానవులను నియంత్రించేటువంటి శక్తి తన కలిగి ఉంటాడు నెక్స్ట్ దూరదర్శనం దూర శ్రవణం కాబట్టి ఎక్కడో ఉండేటువంటి రూపాలను చూడగలగడం ఎక్కడ అందుకని దాని దూరదర్శన్ అని పేరు దట్ హమ్ దురదర్శన్ నవ్వు దూరదర్శనం దురదర్శన్ అయిపోయింది కాబట్టి పూర్వం సంజయుడు చూసింది దూరదర్శన్ అర్థం కాబట్టి ఇటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వ్యాహృత్యుపాసన వ్యాసుడు ముందు ఎంత అందువల్ల హే సంజయ కాన్ ఇస్తున్నాను పో మీకు ఆ శక్తి ఇస్తున్నా అదిగా గుడ్డివాడు పక్కన కూర్చొని చెప్పు ఎందుకని ఎట్లాగో మారాడు భగవద్గీత కాబట్టి ఇక్కడ కూర్చొని దృతాసుడు దగ్గర కూర్చొని సంజేడు ఎక్కడో ఉండేది నాలుగు గోడల మధ్య ఉండాడు చూస్తూ ఉండాడు క్రికెట్ మ్యాచ్ దూరదర్శన్ సరేనా కాబట్టి ఎవరు కనిపించారు ఎందుకు నేను దూరదర్శన్ అన్నానంటే అప్పుడు సంజయుడు కనిపిస్తే కృష్ణుడు అర్జునుడు కనిపించాడు అది దూరదర్శన్ దూరంగా ఉండే వాళ్ళని ఎవరిని చూడాలి చెప్పండి లాడ్ చూడాలి ఎవరిని చూడండి ఇప్పుడు మనకి ఏంటి దూరదర్శనలు కనపడేది పొరపా న్యూస్ చూస్తామంటే కూడా లాభం లేదు న్యూస్ చూస్తానికి మళ్ళీ కొత్తసేపు పోయి ఇంకొత్త ఛానళ్ళు అది వచ్చేవాడికి మళ్ళీ ఇప్పుడు ప్రకటనలు ఒరే ఇప్పుడే కదా పోయిన మొత్తం అర్థమవుతుంది ప్రకటనలో ప్రయోజనాలు ప్రకటనలో ప్రయోజనం దూరదర్శనం కాకేముడా చెప్పండి ఏముండదు అక్కడ చూడ్డానికి కానీ ఈ వ్యాఘృత్యుపాసన చేసేటువంటి వాళ్ళకి దూరదర్శనం ఎక్కడ ఏదన్నా చూడగలిగేటువంటి శక్తి అది దూరదర్శనం దూర శ్రవణం సంజయ్ కొన్నది కదా రెండు అక్కడ కృష్ణుడు కనపడుతూ ఉన్నాడు కృష్ణుడు బోధ చేయడం కనపడుతూ ఉంది అర్జునుడు ప్రశ్నించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు దూరదర్శన్ మరి కేవలం సౌండ్ లేకుండా బొమ్మ వచ్చినట్టుగా విజువల్ వచ్చినట్టుగా దూరంలో ఉన్నారు కనుక కేవలం ఇట్లానే అర్జునుడని ఇట్లా కృష్ణుడు అప్పుడు సంజయ్ ఏం అవకాశం లేదు ఎందువల్ల తెలుసా ఇది వ్యాహృత్యుపాసనలకే ఇంత ఫలం ఉంటే వ్యాసుడు ముందు ఇది ఎంత ఇది ఊరగాయి ఊరగా ఇదేం భోజనం కాదు వ్యాసుడికి ఊరగా అందువల్ల హే పో నీకు శక్తి కనుక వెళ్ళి కూర్చోదు కనుక సర్వమానవ నియంత్రణ నియమించగలిగేటువంటి శక్తి ఒక దశలో సర్వమానవ నియంత్రణ అంటే ఎంతవరకు పోతుంది బాగా అర్థం చేసుకోండి మీకు గతంలో కూడా నేను చెప్పున్న స్వామి రామతీర్థ ఋషికేశనికి వెళ్ళినప్పుడు ఒక గుహలో ఆయన ప్రవేశిస్తే అదే గుహలో అదే సమయానికి ఒక వ్యాఘ్రం పులి ఈనుతూ ఉంది అంటే అనిమల్ కూడా ఏం చెప్తారంటే కోపాన్ని క్రోధాన్ని పరాకష్టగా చూడాలంటే అన్ని జంతువుల్లో ఎక్కడ ఎక్క ఎవరికి ఎక్కువ ఆ కోపం క్రోధం ఉంటుందంటే పులికి ఈనేటప్పుడున్నంత క్రదం అంత కోపం ఇంకెక్కడ రాదని అది ఉగ్ర రూపం అటువంటి సమయంలో స్వామి రామతీర్థ ఎంటర్ అయ్యాడు అని తెలియదు అది చిన్న గుహ ఆ గుహలో పులి ఉంది ఈయన తెలియదు అది కంటూ ఉంది పాపం వెళ్ళాడు అలా కమండలం పట్టుకొని లోపలికి వెళ్ళాడు ధ్యానం చేసుకుంటామనే గుహలోకి అది కంటూ ఉంది చూచాడు ఇట్లా చూసింది ఒక్కసారి జావ్ అన్నాడు స్వామి రామతీర్థ జావ్ అంతవరకు అంతకుమించి మాట్లాడమని చెప్పుకున్నాను పరిషత్ సరే ఓ పోయి బయటకు వెళ్ళింది ఆ బిడ్డని నోటికి కనిపించుకొని బయటికి తీసుకెళ్ళింది ఆ పక్కన నీళ్లు చల్లి రామతీర్థస్వామి ధ్యానాన్ని ఎక్కువ ఉంటాడు అది ఏమవుతుందని ప్రశ్న లేకుండా ఇది నియంత్రణ అర్థమవుతుంది ఇప్పుడు ఎంత కమాండ్ చూచారా చాలా కనపడతాయి ఇవన్నీ మీకు చెప్పాను నేను ఇదిగో వీటి యొక్క ఫలితాలు ఉపాసన ఫలాలు అవంతా కానీ ఆ ఫలాలు కావాలి అని ఉపాసన చేయరు వెరీ ఇంపార్టెంట్ కారణం ఏంటో తెలుసా అవి పొంది ఉపయోగం లేదు సార్ నాకు అది కావాలి ఇది కావాలి కాదు నాకు ఏది కావాలి అండర్స్టాండ్ ద పాయింట్ అర్థవుతుందా ఇప్పుడు కానీ ఇవి చేయడం వల్ల ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఫలితాలు ఆ ఫలాలు వాళ్ళ దగ్గర ఉంటాయి సమాజానికి ఉపయోగపడుతూ ఉంటాయి కళ్యాణకరంగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇదే రామతీర్థం పోతూ ఉంటే కొంతమంది భక్తులంతా కలిసి ఒక వంద మంది ఆయనతో కూడా పోతూ ఉన్నారు బద్రీనాథ్ యాత్ర హరిద్వరం దగ్గర గంగా ఒడ్డుకు వచ్చారు అట్లా ఒకవైపు కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి ఎవరి దగ్గర గొడుగులేమి లేవు మహాత్ముడు కూడా నడుస్తున్నారు చెప్పులు కూడా లేవు అప్పుడు ఇప్పుడైతే కావాల్సిన షూస్ వేసుకొని పోతారు కానీ అప్పుడు పరిస్థితి వేరు నేను చెప్పే వంద సంవత్సరాల క్రితం విషయం ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు మూడులో జరిగినటువంటి విషయం ఇది ఎందుకంటే పంతొమ్మిది వందల ఆరులో ఆయన నిర్యాణం వెళ్తూ ఉంటే ఏదో ఒక దశలో ఒకరు ఉంటారు కదా మనోళ్ళు అంతమంది ఆయన కూడా పోతుండే మన సత్సంగ సభ్యుడు ఒకడైనా ఉండడా ఒక ఆయన ఉండి అన్నాడు ఎవరిని ఆయన సుందర సత్సంగ సభ్యుడిని ఏమి నాయన స్వామి అంత బాగుంది కానీ ఈ సూర్యుని తట్టుకోలేకపోతున్నాం స్వామి ఎందుకంటే శృతి మందిరంలో హాయిగా కూర్చొని విన్న ఫీలింగ్ ఉంది మాకు అప్పుడు రామతీర్థ అన్నాడు ఇలా చూసి ఇట్లా చూస్తాడు ఒక్కసారి సూర్యుని శ్రీనవ్ సూర్యుని ఇలా భాస్కరా ఎందుకు భక్తులను అంత బాధ పెడుతున్నావే అన్నాడు అంతే ఎక్కడి నుంచి వచ్చాయో మేఘాలు తెలియదు సూర్యుని మేఘాలు కమ్మయ్యి కొద్ది కొద్దిగా కొద్ది చినుకులు కూడా అట్లా పడ్డాయి చల్లగా వాతావరణం హాయిగా గాలులు వీస్తున్నాయి వీళ్ళు అంటారు స్వామి మహిమ మహిమ అర్థమవుతుంది తన కోసం కాదు ఇవన్నీ కూడాను వాళ్ళు చేసినటువంటి సాధనల యొక్క ఫలం ఏమి చేయని వాడికి ఏమీ వస్తుంది అర్థమవుతుంది అవి చేసినవి ఉంటాయి కానీ వాటి మీద దృష్టి ఉండదు అది ఇంపార్టెంట్ కారణమేంటి మనం పొందవలసినటువంటిది అది కాదు కాబట్టి ఈ వ్యాకృత్యుపాసనలు భోహో భోహ సువహ మహాహా వీటి మీద చేసేటువంటి ధ్యానాలు ఉపాసనలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల సమస్తాన్ని ప్రకృతిని నియంత్రణ చేయగలిగేటువంటి శక్తి ఆయన ఆ స్వామిజీ అండి వర్షం వచ్చిందండి ఇదంటే అట్లా వచ్చిందండి అలాంటి అది వచ్చిందండి ఉంటుంది వాళ్ళకి సరేనా అది ఎగ్జిబిట్ చేయాలని ఉండదు వాళ్ళ ద్వారా అది వ్యక్తం ఎందుకని స్టాక్ ఉంది ఇప్పుడు ఎవడన్నా బాబు బాబు నాకు ఆకలేని అడిగాడు అనుకోండి సమయానికి మీ దగ్గర జేబులో డబ్బు ఉంటాడు పడేస్తాడు ప్రేమ ఉంటే సరేనా లేదు ఎందుకు ఇవ్వాలకుంటే అది వేరే విషయం కానీ మహాత్ములకు ఉండేది ప్రేమే గనక వాళ్ళ దగ్గర కావాల్సింది ఇస్తున్నది కూడా వాళ్ళకి తెలియదు కర్ణుడు వాళ్ళ ముందు పనికిరాడు అటువంటి వాళ్ళు గనక ఎక్కడైనా సరే అటువంటిది అవసరం తెలియకుండా సమాజపరంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ వ్యాఖ్యల చెనల యొక్క ఫలాం కూడాను ఆ విధంగా ఉంటాయి ఇది ఆరో అనువాకంలో కూడా మనం చూచాం ప్లీజ్ ఆ తర్వాత ఏడవ అనువాకం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఉపాసన చెప్పబడింది ఇప్పటికీ మనం సంహితోపాసన వ్యాకృత్యుపాసన ఇప్పుడు ఇదొక ఉపాసన ఉందే పాక్తోపాసన పాంక్తం అంటే ఏంటి ఏం చెప్పాను నేను పాంక్తం అంటే ఐదు పా ఐదు పాదాలు కలిగినటువంటి దాన్ని పాంక్తం అంటారు ఇది పాంక్తోపాసన అంటే ప్రపంచాన్ని ఐదు విధాలుగా విభజించి చేసేటువంటి ఉపాసన కదా మళ్ళీ ఒక్కో దాంట్లో ఐదేసి వాటి మీద ఉపాసనలు ఇది పాంక్తోపాసన ఇది సప్తమ అనువాకం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది జూచాము ఇక అష్టమ అనువాకంలోకి వచ్చేటప్పటికి ఓంకారోపాసన ఇదే ప్రణవోపాసన ఓంకారోపాసన ఏవని ఓమితి బ్రహ్మ ఓమితిదగం సర్వం ఓం ఇది బ్రహ్మ కాబట్టి ఓంకారం అనేటువంటిది అకార ఉకారం అకార ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపం ఓమి తీతకం సర్వం కాబట్టి వా ఈ ప్రపంచం ఏదైతే కనపడుతుందో దృశ్యమానమైనటువంటి జగత్తు ఇదంతా కూడా బ్రహ్మం కూడాను అన్యమైనటువంటిది కాదు అనేటువంటి దాన్ని మనం చూచాము దీనివల్ల ఏం వస్తుంది ఫలితం ఓంకారోపాసన వల్ల బ్రహ్మలో ఒక ప్రాప్తి అక్కడేమో సంహితపాసన వల్ల స్వర్గలో ఒక ప్రాప్తి క్షీణపుణ్యమర్తిలో ఒక మిషంతే మళ్ళీ వచ్చి పుట్టడమే బ్రహ్మలోక ప్రాప్తికి స్వర్గలోక ప్రాప్తికి డిఫరెన్స్ చెప్పండి స్వర్గలోకమేమో ఏంటి క్షీణే పుణ్యే మరిచిలోకమేస్తుంది బ్రహ్మలోక ప్రాప్తి క్రమముక్తి అంతే మీకు కఠోనిషత్తులు చెప్పాలా స్వామిజీ మన మండుక ముండక పరిషత్తులు రాయలే కాబట్టి క్రమముక్తి అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జ్ఞానం ఉండదు ఆత్మ జ్ఞానం ఉండదు కానీ ఈ ఉపాసన యొక్క ప్రఫలితంగా ప్రణవోపాసన యొక్క ఫలితంగా బ్రహ్మలోకానికి పోతాడు అక్కడ మళ్ళీ శృతి మందిరం సపరేట్ గా ఉంటాడు సరేనా అక్కడ బ్రహ్మదేవుడు బోధిస్తాడు బోధించిన తర్వాత జ్ఞానం వస్తుంది దీని బట్టి మీకు అర్థమవుతుందే బోధాత్ బోధ వల్ల రావాల్సిందే కాని ఇంకోటే బ్రహ్మలోక ప్రాప్తికి పోయినా బోధే ఇక్కడికి ఎందుకు ఇక్కడే చేసుకొని పోతే పోల అది నేను చెప్పింది ఇప్పుడు ఇక్కడ లభ్యమయ్యేటప్పుడు అక్కడెందుకు ఓకే అదే విషయం అందువల్ల ఒకవేళ ఆ ఉపాసనలో గనక సక్రమైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతే బ్రహ్మలోకానికి పోలేకపోవచ్చు కూడా కాబట్టి బ్రహ్మలోక ప్రాప్తి వరకు అది ఉపయోగపడుతుంది ప్రణవోపాసన అక్కడ కూడా జ్ఞానాన్ని పొందవలసిందే అక్కడ బ్రహ్మదేవుడు ఉపదేశిస్తాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకని ఇక్కడ బోధించేవాడికి ఒక ముఖమే ఇటు తిరిగినప్పుడు అటు మాట్లాడుకోవచ్చు అటు తిరిగినప్పుడు ఇటు మాట్లాడుకోవచ్చు మీ వైపు తిరిగినప్పుడు చాలా వింటున్నట్టుగా ఇటు అని మోసం చేయొచ్చు అటు తిరిగినప్పుడు అనొచ్చు కానీ బ్రహ్మదేవుడు కుదరదు ఇక్కడ కూడా డా అక్కడ ఏమి మన డాన్స్ కుదరదు ఎందుకంటే ఆయనది పెద్ద డాన్స్ అర్థమవుతుంది కాబట్టి బ్రహ్మలోక ప్రాప్తి ఇవన్నీ కూడా ఉపాసనలు అర్థమైంది ఆయన ఇంతవరకు అష్టమ అనువాకం వరకు అష్టమనువాకహ ఇక్కడ వరకు మనం ఏమిటి మొదటేమో వ్యాకరణాన్ని శాస్త్రాన్ని అంతా తెలుసుకొని సంధులు అవన్నీ కూడా నేర్చుకొని తద్వారా సంహితోపాసన నేర్చుకున్నాము ఒక్కొక్క ఉపాసనలు చేసుకుంటూ వాటి ఫలితాలు పొందుతూ వచ్చాము ఇక్కడికి అష్టమోవాకహ ఇక్కడి వరకు వచ్చాం ఇక్కడ ప్రణవోపాసన ఇది జరిగింది ఆ తర్వాత రుత స్వాధ్యాయ ప్రవచ నవమోన వాకహ ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రవర్తన వైపు తిరుగుతున్నాడు సరేనా జీవితాన్ని అందంగా మలుచుకోవాలంటే రతంచయ ప్రవచనే చ సత్యం స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ దాన్ని చూస్తున్నారు చెప్పండి నన్ను చూసి చెప్పండి తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చమశ్చ స్వాధ్యాయ ప్రవచనే శమ స్వాధ్యాయ ప్రవచనే అగ్నశ్చ స్వాధ్యాయ ప్రవచనే అగ్నిహోత్రవచనే అతిథయ స్వాధ్యాయ ప్రవచనే మానుషంచ ప్రజాతి స్వాధ్యాయన స్వాధ్యాయ ప్రవచనాభ్యామ్ ప్రమతితవ్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడాను స్వాధ్యాయాన్ని ప్రవచనాన్ని వదిలిపెట్టకు ఇది ఎప్పుడు నడుస్తూనే ఉండాలి సరేనా అని చెప్పి చివరికి వచ్చేటప్పటికి తద్ది తపస్తద్ది తపహ తద్ది తపస్తద్ది తపహ అదే తపస్సు అదే మహాతపస్సు ఏదది స్వాధ్యాయ ప్రవచన ఇప్పుడు మనం చేస్తున్నది అదే